డెబ్భయవ సంకీర్తన ఏమిట కడమయిక హరిదాసులకు కామధేనువు వంటి ఘనముక్తి కలిగే భగవన్నామ నిజపారిజాతము కలుగ గగనపు మా కోరికలు ఫలించే జగదేక పరిరూప చంద్రచంద్రికలు కలుగ మొగి చెరపు నేత్రములు తనవి ఏమిట కడమిక హరిదాసులకు కామధేనువు వంటి ఘనముక్తి కలిగే పరమాత్మచింతనపు భానుడొదయింపగా సరుసమా చిత్త జలజంబులరే హరికథాశ్రుతి వసంతాగమము చెలగగా వరుసతో విజ్ఞానవనమిల్ల ననిచే ఏమిట కడమిక హరిదాసులకు కామధేనువు వంటి ఘనముక్తి కలిగే చాలశ్రీవెంకటేశరుసవేదిచే కాలజన్మపుటినుము కనకమాయే వలనాతని కృపాజాల జలనిధి చేత ఆలో భక్తియను నమృతంబువడమే ఏమిట కడమయిక హరిదాసులకు కామధేనువు వంటి ఘనముక్తి కలిగి